య్యా నిన్ను వేడుకొనగా నా కార్యములనియు సఫలము చేసి నా ఏ సయ్యా నిన్ను వేడుకొనగా నా కార్యములనియు సఫలము చేసి విజయశీలుడా na prana priyuda krutagnata to nimu stutim cedanu alasina samayuna na prana mulo trana putinchina alasina samayuna na prana mulo trana pu tinchinaavu aadarana kaliginchi pilupunu stira parachi dhairyamuto nimpinavu alasina samayamuna na pranamulo trana puttinchinaam ఆదరణ కలిగించి పిలుపును స్థిరపరచి ధైర్యముతో నింపిన ఓ నిత్యానందము కలిగించేని శుభవచ నములతో నెమ్మదిని చితివి నిత్యానందము కలిగించేని శుభవచ నెమ్మదిని విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా కృతజ్ఞతతో నిన్ను స్థుతించదను ఆశ్చర్యకరముగా నీ బాహువు చాపి విడుదల కలిగించి నావు ఆశ్చర్యకరముగా ీ బాహువు విడుదల కలిగించినావు అరణ్య మార్గమున తోడై విజయముతో నడిపినావు ఆశ్చర్యకరముగా నీ బాహువు చాపి విడుదల కలిగించినావు మార్గమున విడువక తోడై విజయముతో నడిపినావు నీ స్వాస్థ్యమును తండ్రిగా నిలిచి వాగ్దాన భూమిలో చేర్చిన దేవా నీ స్వాస్థ్యమును తండ్రిగా నిలిచి వాగ్దాన భూమిలో చేర్చిన దేవ విజయశీలుడా నా ప్రియుడా కృతజ్ఞతతో నిన్ను స్తుదను నా ఏ నిను నిన్ను వేడుకోనగా నా కార్యములన్నియు సఫలము చేసి ఆరోగ్యకరమైన కలనీడలో ఆశ్రయమితి వినాకు ఆరోగ్యకరమైన కలనీడలో ఆశ్రయమితి వినాకు అక్షయుడన సంపూర్ణత మహిమాత్మతో నింపి రైన రకల నీడలో ఆశ్రయమితి వినా అక్షయు నా సంపూర్ణత కై మహిమాత్మతో నూతన యూషలే నిర్మించుచున్నా నిత్యము నీతో నేనుటకై నూతన ఎరుషలే నిన్మించు చున్నా విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా కృతజ్ఞతతో నిన్ను స్థుతించెదను నా ఏ సయ్యా నిన్ను నా కార్యముల సఫలము చేసితివి విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా కృతజ్ఞతతో నిన్ను స్తుంచదను హలు సజీవడవైనా ఏ శయ్యా ఇన్నాశ్రయించి వరికి సహయుడవై పరచితివే సముద్రమంత సంవృద్ధితో సజీవడవైనా నిన్నాశ్రయించిన నీ వారికి సహాయుడవై వృత్తి పరచితివేం సముద్రమంతా సమృద్ధితో ఆనందించద నీలో అనుదినము కృప పొంది ఆరాధించేద నిన్నే ఆనంద దునులతో ఆనందించద నీలో అనుదినము కృప పొంది ఆరాధించేద నిన్నే ఆనంద దునులతో ధన రాసులే ధనవంతులకు ఈ లోక భాగ్యము దాచిన మేలులిన్ను దయ చేసినావే ఇహ పరమున ఈ లోక భాగ్యము దాచిన మేలు ఇహ పరముకు శ్రమల మార్గమును నిరీక్షణ ద్వారముగ చేసి వే నలి వాగ్దానమూలతో శ్రమల మార్గమును నిరీక్షణ ద్వారముగ చేసి శ్రేష్టమై ననీ వాగ్దనములతో సజీవైనా ఏ క్షేమము నందే సర్వజినులకూరీ క్షేమాధారముని వై దీర్ఘాయు సంతృప్తి పరతు నన్ను క్షైము నందుటయ సర్వజనులకు ప్రయాసమారే చిల్లి మాధర్ ముని వై దీర్ఘాయు సంతృప్తి పర నిత్య నిబంధనగా ల్యమును చూపితిమైన సత్యవాక్యముతు నిత్య నిబంధనగా నివాచల్యమును చూపితి నిత్యమైన సత్యవాక్యముతో సజీవుడవలు బది ఏండ్లు నీ స్వస్థ్యమును మూసినది నీవే నీ కృప కాంతిలో నా చేయి విడువాక నడిపించుచున్నది నీవే నలువది ఏళ్ళు నీ స్వాస్థ్యమును మోసినది నీవి నీ కృప కాంతిలో నా చేయి విడోవక నడిపించుతున్నది నీవే పరమరాజ్యములో మహిమత నింపుటకు అనుగ్రహించి ిపూర్ణమైనా ఉపదేశమును పరమరాజములో మహిమతని పుటకు అనుగ్రహించే పరిపూర్ణమై నని ఉపదేశమును సజీవడవైనా ఏ శయ్యా నిన్నాశ్రయించిన నీ వారికి సహాయుడవై తృప్తి పరచితివేం సముద్రమంత సమృద్ధితో ఆనందించద నీలో అనుదినము కృప పొంది ఆరాధించద నిన్నే ఆనంద గోనులతో ప్రార్థన చేస్తాం పరిశుభ్ర వాకు తండ్రి ఏసయ్యా మీకే కృతజ్ఞత తెలుస్తూ తెలుస్తాన్ని అర్పించుకుంటున్నాం నైనా ఈ ఉదయం నుంచి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడినందుకు మీకు ఎంతో బంధనాలు ప్రభావ ఈ యొక్క మధ్యాహ్న కాలంలో ప్రభావ సన్నిధిలోకి సమయం గడిపే అవకాశాన్ని మీరు మాకు ఇచ్చినందుకు మీకు ఎంతో బంధనాలు మీ యొక్క వాక్యాన్ని విని బలపడలాగానే సహాయపడండి ఈ రక్షణ ప్రణాళికలో చివరి వరకు మేము ముందులాగిన సేపడండినైనా ముఖ్యంగా ప్రభావ ఇరీ కాలంలో ఈ కాలంలో సువార్త ప్రకటించడం బహు కష్టతరంగా ఉంటుండగా మీ యొక్క పరిషదాత్మ నడిపికు మీరు మక్కిస్తున్నందుకు దాని ద్వారా తను మేము ముందుకు కలుగుతున్నాం నైనా దాన్ని బట్టి మీకు వదనాలు వేసాయా ధైర్యంగా భయపడుతున్న ఏ రీతిగా సువార్త ప్రకటించాలనో మీరు మాకు నేర్పించమని ఉంది ప్రతి ఒక్కరిని తను మళ్ళీ నూతనంగా అభిషేకించమని యేసు తండ్రి ఆ తకి సువార్త ప్రకటించాలా అంటే భయం ఏ రీతిగా దాన్ని మనము అర్థం చేసుకొని ముందుకు వెళ్ళాలా అన్న అంశం గురించి నేను కొత్తసేపు మీతో ధ్యానించాలనుకుంటున్నాను కొంతమందికి పబ్లిక్ లో సువార్త ప్రకటించడం అంటే భయం కనుక ఒకరి తను కూర్చొని మాట్లాడాలంటే భయం ఒకరికి వాద్యం చెప్తే వింటున్నారు అన్న భయం ఉంటుంది కాబట్టి ధైర్యంగా సువార్త ప్రకటించాలా అంటే ఏ రీతిగా మనం ముందుకు వెళ్ళాలా అన్న అంశం గురించి కొంతసేపు ధ్యానించాలనుకుంటున్నాను మనందరిలో ఉంటుంది భయం క్రైస్తవ జీవితంలో ఖచ్చితంగా ఉంటుంది భయం ఎందుకంటే దుష్టుడు భయపెట్టేవాడు దుష్టుడు ఏ రీతిగా భయపెడతాడు ఇతరుల ద్వారా కాబట్టి మన విశ్వాసాన్ని ఇతరులతో పంచుకోవాలని బైబుల్ చెప్తుంది ఎందుకంటే అది పంచుకోకపోతే అది ఒంటిగా ఉండి మృతమైపోద్ది అని భక్తుడు మన జ్ఞాపకం చేస్తాడు కాబట్టి అది మృతం కాకుండా ఉండాలంటే ఏం చేయాలా దాన్ని మనము పాటించాలా మనము పూర్వకంగా దాన్ని ప్రకటించాలా కాబట్టి విశ్వాసాన్ని నిర్భయంగా ఎట్లా ప్రకటించాలా అది అంశం ఈరోజు విశ్వాసాన్ని నీ విశ్వాసాన్ని నిర్భయంగా ఎట్లా ప్రకటించాలా కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం ఆ గుండె దడ ఎక్కువ అవుతుంది కదా సో వార్త ప్రకటించాలంటే కొంతమందికి చెమటలు పడతా ఉంటాయి కొంత నా వల్ల కాదని వెళ్ళిపోతారు మెల్లిగా కొందరు మొహమాట పడుతూ ఉంటారు సరే కొందరు స్టేజ్ ఎక్కుతారు కానీ ఇంకా వాళ్ళకి మైండ్ ఆల్రెడీ డిస్టర్బ్డ్ ఉంటుంది కాబట్టి ధైర్యంగా చెప్పలేదు తర్వాత సుడ్డు వెతుకుతూ ఉంటారు కారణాలు గుర్తుంటే నా వల్ల కాదు నాకు ఆ పిలుపు లేదు ఇట్లా అన్ని రకరకాల స్టోరీస్ చెప్తుంటారు ఉదాహరణకి మోసే చెప్పినట్టు మనం చూస్తాము ప్రతి ఒక్కరు కదా బైబుల్లో ఆ రీతిగా చెప్పినట్లు చూస్తూ ఉంటాం ఏదో ఒక ఆటంకం ఏదో ఒక సొడ్డు నేను నేను అన్ఫిట్ నాకు యోగ్యత లేదు అని చెప్పుకుంటూ వెళ్తా ఉంటాం కదా మనల్ని మనమే డిస్క్వాలిఫై చేసుకుంటా ఉంటాం నేను దీనికి ఫిట్ కాదు అనేసి కానీ బైబుల్ అంతటా చూస్తే అటువంటి వాళ్ళే తిరిగిపోయి ప్రకటించడం కూడా ఉదాహరణకి మోసే నేను నతిమాని నేను చెప్పలేనన్నాడు యోనా నేను ఎట్టి ఫస్ట్ లో ఫోన్ తినివేకి అన్నాడు తిరిగిపోయిండు దేవుడు ఇన్ని సంవత్సరాలు నేను చిన్నప్పటి నుంచి ఇంతవరకు ట్రైన్ చేసిండు ఇంతవరకు నేను తరబీతి ఇచ్చిండు ఎందుకు ఇంతకాలం తరబీతి ఇచ్చిండంటే ఇప్పుడు పోయి పాటించడం కొరకు కానీ ఇన్ని సంవత్సరాలు చిన్నప్పటి నుంచి నేను రక్షణ నడిపించి నీకు ట్రైనింగ్ ఇచ్చి అంత తరబీదు చేసి ఈ దశకు వచ్చినప్పటికీ ఈ టైం ఈ యొక్క సమయానికి నువ్వు దాన్ని పాటించలేదంటే నేను ఎట్లా విడిచిపెడతాడు విడిచిపెట్టనే విడిచిపెట్టాడు ఆయన యోనాన్ని విడిచిపెట్టిండ విడిచిపెట్టిండా నలభై సంవత్సరాల తర్వాత తిరిగి తీసుకొచ్చిండి ఎన్ని సంవత్సరాలైనా ఆయన విడిచిపెట్టడన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం కాబట్టి మనము ఈ కాలంలో ఉంటున్న మనం చదువుకున్న వాళ్ళ మనం ఎట్లా ఆలోచించాలంటే అవి ఇన్ని లెసన్స్ నేను నేర్చుకున్నా కదా నేను కూడా వాళ్ళలాగా ఎందుకు ప్రవర్తించాల ముందు నేను కూడా మనిషిని నా కూడా భయం ఉంటుంది ఎందుకంటే చిన్నప్పటి నుంచే అది మన మైండ్లోకి వచ్చింది భయం కొంతమంది కుటుంబాలలో తల్లిదండ్రులు ఏం చేస్తారంటే పిల్లలకి భయం లేకుండా పెంచుతారు ఎందుకంటే వాడు కాలాలను ఎదుర్కోవాలి ధైర్యాన్ని పోస్తారు చిన్నప్పటి నుంచి సాధారణంగా ఈ క్షత్రియ కుటుంబాలలో చేస్తారు ఎందుకంటే వీడు భవిష్యత్తులో యుద్ధం చేసేవాడు వీడికి భయం ఉంటే యుద్ధం చెల్లిడు నేర్చుకోలేడు చిన్నప్పటి నుంచే వాళ్ళకి ధైర్యాన్ని నూరిపోస్తారు కళ్ళు అప్పుడు వాడు ఒకటేనా ధైర్యంగా పెరుగుతున్నాడు కొన్నిసార్లు నేను గమనించిన ఏంటంటే ఎటువంటి వాడికి నా విశ్వాసాన్ని పంచుకోవాలా ఎటువంటి వారికి తెలుసు వార్తను ప్రకటించాలా తెలుసు భయం ఉన్నది ఆశ్చర్యం ఏదంటే సొంత ఫ్రెండ్ గు నువ్వు చెప్పలేకపోతున్నా నీకు ఎంతో క్లోజ్గా ఉన్న ఫ్రెండ్స్కే నువ్వు చెప్పలిగి అదే రీతిగా ఫ్రెండ్స్కే చెప్పలేనివి అదొక భయం ఓ చెప్తే ఫ్రెండ్షిప్ పోతుందేమో అట్లా ఆలోచిస్తూ ఉంటాం మనం కానీ అనిలకు చెప్పగలమా ముక్కు ముఖం తెలియకు చెప్పగలవాను చెప్పలేం అసాధ్యం ఇంకా భయం ఉండదు కాబట్టి ఫ్రెండ్స్ ఫ్రెండ్షిప్ ఉంటేనేమో మైండ్ ఓపెన్ అవుతుంది నోర్ ఓపెన్ అవుతుంది కాబట్టి నువ్వు చెప్పగలవు వాక్యం పరిచయం లేనకి పోయేసి వాటితో ప్రకటిస్తే వాడు స్వీకరించాడు కాదు ఫ్రెండ్లీగా చేసుకోవాలా మాట్లాడడం నేర్చుకోవాలా దాని తర్వాత స్లోగా చెప్పడం నేర్చుకోవాలా ఎందుకంటే ఒక్కొక్క అనువిపోయిందంటే ఇది జీవం వాక్యం అందులో వెలుగు ఉన్నది ఈ లోకం అంత చీకటి మయం అందులో ఎంతమంది చీకట్లో నడుస్తా ఉన్నారు చీకట్లో నడుస్తలు సంచరిస్తున్నారు ఎట్టిపోతుండ్రో తెల్ల వాళ్ళకి జీవితంలో వెలుగు వస్తే వాడు సత్యాన్ని గ్రహించగలడు కాబట్టి దేవుని వాక్యానికి అంత పవర్ ఉంది ఆయన తలుచుకుంటే దేవదూతలకు చెప్తే జరిగిపోదా వాక్యం ఆయన చెప్పడట్ల ఆయన నీ ద్వారా చెప్పించాలనుకుంటుంది ఎందుకంటే మనిషిని పుట్టించిందే ప్రతి విషయంలో ప్రయత్నం చేస్తూ ముందుకు ఎదగాలని భూమి మీద మీరు మీరు ఎట్లా ఫలించమన్నాడు ప్రశ్నించి ఫలించి అభివృద్ధి పొంది భూమిని ఆధీనంలో తీసుకోమన్నాడు లోపరుచుకోమన్నాడు మరి ఎట్లా లోపరుచుకుంటావు విడిచిపెట్టేస్తే ఎస్కేప్ అయిపోతున్నాం తప్పించుకొని భూమి దానికి ప్రయత్నిస్తా ఉన్నాం అట్లా ఎంతోమంది ఇప్పుడు నీ విశ్వాసము నిజమైందని నీకు తెలిసినప్పుడు ఎందుకు ధైర్యంగా పంచుకోలే మెయిన్ పాయింట్ అదే కదా నిజమైన విశ్వాసము పంచుకోవడానికి ఎందుకు మనము వెనకంజ వేస్తూ ఉంటాం సిగ్గు ఈ రెండే కారణాలు కదా కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఈ ధైర్యంగా సువార్త ప్రకటించే సంఘాలు ఉన్నాయో ఆ సంఘంలో నువ్వు ఉంటేనే కానీ నీకు రాదు కేవలము ఆ ఆదివారాలు ఆదివారాలు సంఘాలలో కూర్చొని పాటలు పాడి వాక్యం విని కానుకలేసి బల్ల తీసుకుని ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళకి ఎప్పటికి కూడా వాళ్ళు సువార్థ చెప్పలేరు వాళ్ళ జీవితాంతం కానీ కొన్ని సంఘాలు ఉంటాయి కేవలము స్వార్థ విషయంలోనే ముందుకు వెళ్తా ఉంటాయి పాస్టర్లు బ్రదర్ సిస్టర్స్ అందరూ సువార్థ చెప్పడానికి వెళ్తూనే ఉంటాయి ఉదాహరణకి హెబ్రోల్ అసలు ప్రతి ఒక్కరు సువార్త చెప్పినకే ముందుకుంటాడు అక్కడ అట్లా ట్రైన్ చేస్తారు యోనస్తులను వాళ్ళు చిన్నప్పటి నుంచి సండే స్కూల్ అట్లనే ట్రైన్ చేస్తారు ఆచర్చ అందుకే విపరీతంగా విస్తరించింది ప్రపంచాత్మకంగా ఉంటుంది ఆ సంఘం ఎబ్రోన్ సంఘం వాళ్ళు తగ్గిన సంఘాలు ఎందుకు ఉండలేకపోతున్నాయి అంటే వాళ్ళు ట్రైన్ చేయలే సువార్త ప్రకటించడం సంఘస్థులకి పాస్తారు ఒక్కటి చేయలేడు కదా కాబట్టి సంఘస్థులకి అవి చెప్పడము కాబట్టి నాలుగు ముఖ్యమైన అంశములు ఈ యొక్క ప్రథమ అంశమైన నిర్భయంగా సువార్త ప్రకటించడం నిర్భయంగా నీ నీ యొక్క విశ్వాసాన్ని పంచుకోవడం అన్న అంశం కింద నాలుగు ముఖ్యమైన అంశంలో నేను చూపిస్తా మొదటిదిగా ఏంటంటే తృణీకరింపబడతామన్న భయం నేను సువార్త ప్రకటిస్తే దాన్ని తృణీకరిస్తారేమో తర్వాత నన్ను తృణీకరిస్తారేమో అన్న భయము మనల్ని వెంటాడుతా ఉంటుంది పాయింట్ అది అన్నట్టు మనకందరికి తెలుసు మన ప్రభు తృవీకరింపబడ్డ వాడది కదా ఈ లోకంలో అనేసి ఆయన విడిచిపెట్టిండా విడిచిపెట్టలేదు ఆయనను అందరూ తృణీకరించారు కదా తన సొంత అన్నతమ్ములు తమ్ముళ్ళు తృణీకరించని వాక్యం కూడా ఉంది కదా తన ఈ జోన్ బ్రదర్స్ అని తన సొంత తన బంధువుల మిత్రులు తృణీకరించిండ్రు శాస్త్రులు పరిసలు ధృణీకరించు ప్రజలు తృణీకరించరు తర్వాత రాజులు తునీకరించు అధిపతులు తృణీకరించరు ఆయన మరణించే టైంకి చాలా మంది తునీకరించారు ఆయన శిష్యులు ముఖ్యంగా పది మంది శిష్యులు ఆయన తృణీకరించారు పదకొండో కానీ తక్కిన పది మంది ఆయన ధృవీకరించారు అందరైనా ధృవీకరించారు కానీ రోజు ఆయన రక్షణ సందేశము ప్రపంచాత్మకంగా పోయింది కదా ధృవీకరింపబడ్డ వాళ్ళే సుమార్త అది నేను పాయింట్ కాబట్టి ముఖ్యంగా నా స్నేహితులకు చెప్తే ఏమైపోతుందో స్నేహం కట్ అయిపోతుందేమో అని భయపడతా ఉంటాం కాబట్టి మని మొదటి తెసరు రాష్ట్ర పత్రిక రెండవ అధ్యాయం ఐదవ వచనంలో దానికి ముందు మొదటి ఐదు వచ్రాలు చూసాం సహోదరులారా మీ యొద్ మా ప్రవేశము వ్యర్థము కాలేదు కానీ మీరు ఎరిగినట్టే మేము ఫిలిప్పీలో ముందు శ్రమపడి అవమానం పొంది ఎంతో పోరాటంతో దేవుని సువార్థను మీకు పూరించటకై మన దేవుని ఎంత ధైర్యము తెచ్చుకుంటే అని మీకు తెలియను అంటే భయం ఉండే అని దేవుని ఎందే ధైర్యం తెచ్చుకుంటారంట ఎంతో అవమానం పొందింటారంట శ్రమ బోధింటారంట శ్రమపడి అవమానం పొంది ఎంతో పోరాటంతో వాళ్ళు దేవుని స్వార్థను ప్రకటించిరు బోధించారు దేవుని ఎందుకు ధైర్యం తెచ్చుకుంది ఏమి అని చెప్తున్నాడు ఎందుకంటే మూడో వర్షాలు చెప్తున్నాడు మా బోధ కప్పటమైనది కాదు ఇందులో ఏం మోసం లేదు తక్కిన ఎన్ని మోసంతో కూడినాయి కానీ ఇందులో మోసం లేదు అది అపవికరమైనది కాదు మోసకరమైనది కానే కాదు బయటకు ఒకటి లోపల చెప్పుకునేది కానే కాదు నాలుగో వర్షంలో చూడండి సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమే ఇది పాయింట్ మేము అర్థం చేసుకోవాలి నీకు సువార్త నువ్వు సువార్త చెప్పగలవు అన్న తలంపు నీకు వచ్చిన నీకు వారిని చెప్పిన బ్రదర్ మీరు సువార్త చెప్పాలా సిస్టర్ మీరు సువార్త ప్రకటించాలా అన్నప్పుడు మీరు ఏమర్థం చేసుకోవాలంటే దేవుడు నిన్ను ఆల్రెడీ యోగ్యునిగా ఎన్నుకున్నాడు రక్షింపబడ్డ వారందరూ యోగిలే. ఇంకటి నువ్వు రక్షణ అనుభవం ఉన్నావు కాబట్టి నువ్వు చెప్పగలవు నేను రక్షింపబడ్డవాన్ని కాబట్టి ధైర్యంగా చెప్పగలవు కాబట్టి మనుషులను సంతోష పెట్టు కాదా ఇది నీ స్నేహితులు బంధువులు ఏమైపోతారో చుట్టాలు ఏమైపోతారో అని వెనక ముందు ఆలోచించే వాళ్ళ కొరకు ఇది మొదటి పాయింట్ ఈ భయం తృణీకరిస్తారేమో భయం మనుషులు తిరుణీకరిస్తారేమో స్నేహితులు తునీకరిస్తారేమో దోస్తాన్ని బంద్ అయిపోతుందేమో కాదు వాడు ఒక్క నర్కాన్ని గుర్తుంటుంది చెప్పకపోవడం వల్ల ఏం లాభం ఈ లోకంలో దోస్తానే ఉంది కానీ పరలోకంలో వాడు నర్క వాడు రాడు శాశ్వతమైన దోస్థానం ఉండాలి కదా నీకు కాబట్టి నిజమైన దోస్థానం కాదన్నట్టు వాడికి సువార్త చెప్పకపోతే నేను చెప్పేస్తా మొహమాటం లేకుండా నా స్నేహితులకు అందరూ చెప్తారు ఇప్పుడు గత వారంలో కూడా నేను కొన్ని విషయాల మీద మాట్లాడుతున్నాను నాలుగు ముఖ్యమైన ప్రశ్నలు ప్రతి ఒక్కరు ఈ లోకంలో ఏ మతస్తురైనా వేయాల్సిందే అందరినీ వరమూసుకున్నారు నేను చెప్పినప్పుడు ఈ వాక్యం ఒక బ్రాహ్మణ్ పూజారికే చెప్పిన నేను ఈ దేశంలో పుట్టి నేను ఎందుకు క్రయిస్తూ ఉండంటే కారణాలు చెప్పినాను ఏ మతంలో నాకు ఆ నాలుగు ప్రశ్నలకు జవాబులు దొరకలేదు కేవలం బైబిల్లో దొరికిన అందుకే నేను బైబిల్ని నమ్ముతున్నాను ఎన్నో మూసుకున్నారు ఎందుకంటే వాళ్ళు చెప్పలేరు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి కాన్ఫిడెన్స్ లేదు సెకండ్ వాళ్ళ తరి మీద పొందలేదు థర్డ్ అసలు ఉండవాలలో ఆ జవాబులు కాబట్టి బైబుల్లనే ఆ జవాబులు ఉంటాయి కాబట్టి ఈ మనం నమ్ముకున్న విశ్వాసము జీవం విశ్వాసం నిజమైన విశ్వాసం ఇందులో వెలుగు ఉంది అందుకు కానీ ఎప్పుడైతే వాళ్ళు హృదయాలు నొచ్చుకుంటాయో అరే కరెక్ట్ చెప్తుంది అవును మన మతాలు ఇవి చెప్పలేకపోతున్నాయి మన మీద గుడ్డిగా నమ్ముకున్నాం వాటిని చెప్తాం కూడా ఒకరోజు మీరు నమ్ముకున్న దైవంలో ఒకరోజు మిమ్మల్ని కాపాడకపోతే మీ పరిస్థితి ఏంది అప్పుడు దుఃఖపడి ఏం లాభం మీ విడిచిపెట్టినాక మీ ఆత్మ ఒక అనొక దినం దేవుని మీ దేవతలు నిలబడకపోతే మీ పరిస్థితి ఏంది దయంగా చెప్పగలం మనం చెప్పాలా నేను అనేది ఏంటంటే ప్రేమతో చెప్తాం మనం ప్రతి వాక్యం కూడా వాళ్ళకి చెప్పాలా నువ్వు నమ్ముకున్న దేవత నువ్వు నమ్ముకున్న దేవుడు నువ్వు ఈ లోకాన్ని విడిచిపెట్టినాక అక్కడ పోయినప్పుడు పరలోకం పోయినప్పుడు తీర్పు దినకపోయినప్పుడు అక్కడ వాళ్ళు కనిపించకపోతే నువ్వు నమ్మని దేవుడు కనిపిస్తే నీ పరిస్థితి ఏంటి నాకు నేను వాపస్ పోయి శరణంలో అంటే ఇస్తాడా అయిపోయింది నీకు అవకాశం చాలా నీకు చెప్పారు వాళ్ళకి భూమి మీద ఉన్నప్పుడు అని అక్కడ దేవుడు ఎందుకు మనము భయపడకుండా ఈ వాక్యం చెప్పాలా ఎవరు తృణీకరిస్తారు మనల్ని మనుషుల్ని సంతోష కాకా కాక మన హృదయంలో పరీక్షించి దేవుని సంతోష పెట్టు వారంగా అయి బోధించి చెల్లం దేవుని సంతోషపరుస్తుందంట మనుషులని కాదు క్రైస్తవ గుణం అంటే ఇట్లా ఇట్లా లేదు ఈరోజు గుణం ప్రపంచమంతటా లేదు ఎవరిష్టం వాడు ఎవరిష్టం వాడు కదారు కాబట్టి అది మోసమన్న విషయం నేను జ్ఞాపం చేస్తున్నాను మీకు మనకి చూడండి తిమోతికి రాసిన రెండో పత్రికలో ఎటువంటి ఆత్మలు ఇచ్చింది దేవు నీకు తిమోతికి రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయం ఏడో వచనం చూడండి తిమ్మోతి రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం ఏడో వచనంలో దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహములు గల ఆత్మనే ఇచ్చాను ఈ విషయం బాధ చేసుకోవాలి మూడు ఉన్నాయి కదా శక్తి ప్రేమ ఇంద్రియ నిగ్రహం అంటే సెల్ఫ్ కంట్రోల్ అంట శక్తి పవర్ ఉంది దేవుని ఆత్మ నీ మీదికి వచ్చినప్పుడు నీలో పవర్ ఉంటుంది తర్వాత ప్రేమే ఉంటుంది ఇతర పట్ల దాని సెల్ఫ్ కంట్రోల్ అంటే పాపం చెయ్యవు చెయ్యలేవు పాపం పాపానికి నీ మీద వాంచగలిగినా నువ్వు దాన్ని అసహించుకుంటావు నీ దగ్గరకు వచ్చా నువ్వు అది ఇంద్రియ నిగ్రహం అటువంటి ఆత్మనే దేవుడు మనకిచ్చను కానీ పిరికితనము గల ఆత్మనియలేదు అని పడుకోబట్టి నీవు మన ప్రభు విషయమై సాక్ష్యము గూర్చి అయినను ఆయన ఖైదీ నన్ను గూర్చి ఆయన నువ్వు సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమ అనుభవంలో పాలి పడవ ఇను అంటే సువార్త ప్రకటించే కొరకు నువ్వు అని చెప్తుంది వాక్యం చాలా కదా క్రైస్తా ఎవ్వరు చెప్తుంది ఎవరు చేస్తున్న సువార్త చెప్పడానికి వరకు శ్రమ ప్రయాసపడాలంట ప్రేమ విషయమై ప్రయాసపడమంటుండు ఎందుకంటే అటువంటి ఆత్మనిచ్చిన దేవుడు శక్తియు ప్రేమయో ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనిచ్చు పిరికితనం ఇవ్వలేదని చెప్తున్నాడు కాబట్టి నువ్వు ఎందుకు భయపడాలి అంటే నీకు పిరికితనం నీకు భయపడుతున్నావంటే నీకు దేవుడు ఆత్మ కదా ముఖ్యంగా ఒక విషయం ఏంటంటే రక్షణ అనుభవం లేని వాళ్ళు అవిశ్వాసులు సువార్తని తృణీకరిస్తారని ఎందుకు అనుకోవాలా మనమంతా ఎట్లా వచ్చినాం ఒకప్పుడు రక్షణ ఎవరో చెప్తేనే కదా కాబట్టి తృణీకరిస్తారు అన్న తలంపు రాంగ్ అనే నువ్వు సువార్త తృణీకరించినా పర్లేదు నా ప్రభుని మటుకు నేను చూపిస్తా కాబట్టి దేవుణ్ణి సంతోషపరచాలన్నా మనుషులని సంతోషపరచాలన్నా అది నువ్వు తీర్మానించుకోవాలి రోజు దేవుని సంతోషపరిచేవాడివైతే ధైర్యంగా చెప్తావు వాక్యం కాబట్టి హిమోతికృష్ణ పత్రికలు దృష్టి ఇందాక రెండో అధ్యాయంలో ఆయన నాకు శక్తి ప్రేమ అందరి నిగ్రహములు గల ఆత్మనిచ్చాడు కాబట్టి నేను భయపడను రెండవ విషయం ఏంటంటే నేను ఏమి చెప్ప ఏమి ఏమి చెప్పాలో నాకు తెలుస్తలేదు అనే విషయం చాలా చెప్తారు ఏం చెప్పాలా బ్రదర్ ఏం చెప్పాలా సార్ అంటారు చాలా వాడతారంటే ఏం చెప్పాలా నేను ఏం చెప్పాలో నాకు తెలుస్తలేదు అంటారు కాబట్టి నేను అనేది ఏంటంటే దీని కొరకు నువ్వు ఏదో పెద్ద కాలేజీకి పోయి ట్రైనింగ్ తీసుకోవడం అవసరం ఎవరైతే వీటిని పాటిస్తున్నారో వాళ్ళతో పాటు తిరుగు ఇది సీక్రెట్ నేను చెప్తూనే రచ్చు సువార్త ప్రకటించే వాటితో పాటు తిరిగితే నువ్వు వాళ్ళ దగ్గర నేర్చుకుంటావు నువ్వు ప్రకటించగలవు బైబుల్లో చూడండి ఏసు ప్రభు ఒక్కొక్కరి దగ్గర ఎట్లా సువార్త చెప్పింది సమరస్తి దగ్గర ఎట్లా చెప్పింది జక్కయ్య దగ్గర పోయి ఎట్లా చెప్పింది నాతాన్యం చూసేట్లు చెప్పేండి దాన్ని కూడా ఆయన చూసినప్పుడు ఏం చెప్పండి అట్లా ఒక్కొక్కరు దగ్గర పోయి ఉండే వాక్యం అని ఎట్లా అప్రోచ్ చేయండి అవన్నీ నువ్వు నేర్చుకోవచ్చు కదా బాబు కూడా కేసెస్ పేతులు చెప్పిండు పౌన్ చెప్పిండు ఫిలిప్ నపుంసకనికి ఎట్లా చెప్పిండు ఎన్నో ఉన్నాయి కదా కాణ ఆధారాలు వాటిని నువ్వు నేర్చుకొని చెప్పచ్చు కాబట్టి ఏం చెప్పాలా అనేది ప్రశ్న కానే కాదు నా కానీ చాలా మంది వేస్తారు ఏం చెప్పాలా బ్రదర్ అది ఏసు ప్రభు రక్షకులని కష్టమా నేను ఎట్లా రక్షణ సాక్ష్యం చెప్పడం కష్టమా దేవుడు ప్రేమ మయుడు అని చెప్పడం కష్టమా దేవుడు లోకాన్ని ఇంతగానో ప్రేమించను అని చెప్పడం కష్టమా అందరు జన్మ పాపం పుట్టుకతోనే పాపంలో ఉన్నవాళ్ళం పాపం వల్ల అందరు నరకను పోవాల్సిందే అందరు మరణించి నరకనుకోవాల్సిందే కానీ ఎవరు నరకనుకోవడం దేవునికి ఇష్టం లేదు అందుకే ఆయన ఈ లోకంలోకి వచ్చి తన ప్రాణాన్ని ప్రేదనగా పెట్టి మనకు బదులుగా అయినా మనం పోవాల్సిన నరకానికి ఆయనకు పోయి వచ్చిండు అక్కడ నుంచి మనకి బయట తీసుకొని వచ్చినందు కదా వాక్యం నుంచి అందరి బయట తీసుకొచ్చాడండి తీసుకొచ్చినాక నువ్వు మళ్ళా అంటే దానికి ఏం అర్థం లేదు కదా పేదూరు మొదటి పత్రికలో ఒక వాక్యం చూస్తాం తరచుగా చూస్తూ మన గ్రూప్లో మొదటి పత్రిక పేతురు మొదటి పత్రిక మూడవ అధ్యాయంలో పదిహేను పేదరు మొదటి పత్రిక పదిహేను పదిహేను నిర్మలమైన మనసాక్షి కలిగిన వారమై కాబట్టి మనలో ఎటువంటి చంచలం లేకుండా బ్యాలెన్స్ గా కూల్గా ఉండాలా ఎప్పుడు టెన్షన్ చూపించద్దు మనం దేవం సేవలో ఏమైపోతుంది అది అదే క్రియేట్ చేస్తాడు టెన్షన్ కానీ నా ప్రభు నాకు సాయపడిగా ఉన్నాడు నాతో పాటు ఉన్నాడు నా హృదయంలో ఉన్నాడు నేను భయపడను అని ధైర్యం నిన్ను కౌన్సిలింగ్ చేసుకోవాలా నిర్మలమైన మన కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గురించి మీలో ఉన్నది వేసుకువే నిరీక్షణ మీలోన ఉన్న నిరీక్షణ గురించి మిమ్మల్ని హేతువు అడుగు ప్రతి వానికి సాత్వికంతోనూ భయముతోనూ సమాధానము చెప్పటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండి మీ హృదయంలో అందుక్రీస్తును ప్రభుగా ప్రతిష్ఠించుడి జాగ్రత్తగా చెప్పిండు పౌలు తలసారి పేతులు ఎల్లప్పుడూ కాబట్టి నీ ఉద్యోగ నీ కుటుంబంలో ఎల్లప్పుడూ దేవుని విషయాలు మాట్లాడగలవా నువ్వు అడిగేవానికి జవాబులు ఇవ్వగలవా ఇవ్వాల ప్రతి దశలో ప్రేమతో సాత్వికంతో జవాబు ఇవ్వమని చెప్తుంది ఇవాళ కాబట్టి ఏం చెప్పాలా అంటే ఎన్నో విషయాలని చెప్పడానికి ఒక చిన్న టాపిక్ తీసుకో దేవుడు ప్రేమ మయుడు ఎందుకు ప్రేమించండు లోకాన్ని అంతగా చెప్పు దేవుడి లోకాన్ని ఎంతగానో ప్రేమించండి ఎంతగా ప్రేమించి తర్వాత కుమారునే త్యాగం చేసి ఎందుకు త్యాగం చేసి టకటక్ టకటక్ పాయింట్స్ నేర్చుకోవాలి కాబట్టి నీలో క్రీస్తు అన్న నిరీక్షణ ఉన్నది కాబట్టి నువ్వు సువార్త చెప్పగలవు నీకు ధీమా ఉంది కదా నేను ఖచ్చితంగా పరిలోకం పోతానన్న ధైర్యం ఉంది కదా అదే నిరీక్షణ ఆ నిరీక్షణ నీలో ఉంది కాబట్టి దాని గురించి ఎందుకు చెప్పలేదు నేను ఈ చాలా మందికి సువార్త ఆ సువార్త చెప్పాలంటే ఈ లోకంలో అందరూ చనిపోవాల్సిందే అందరూ పుడుతుంటారు అందరూ చనిపోతుంటారు అందరూ బ్రతుకుతా ఉంటారు అందరూ చదువుకుంటారు అన్ని బాగానే ఉన్నాయి కానీ ఈ రాత్రి చనిపోతే ఎక్కడికి పోతు కాబట్టి క్రీస్తే మన యొక్క నిరీక్షణ మన హృదయంలో ఉన్నప్పుడు మనము ఆ నిరీక్షణ గురించి చెప్పాలి కదా నాకు ఎందుకు ఇంత ధైర్యం ఎందుకు నేను అంత కంఫర్టబుల్గా ఉన్నా దేని విషయంలో భయపడకుండా ఉన్నా ఎందుకు అంటే కారణం ఇది చెప్పగలను నేను ధైర్యంగా నేను చెప్పగలను విషయాలు ఎవరికైనా చెప్పగలను కాబట్టి మనం అది తీర్మానించుకోవాలి ప్రతి దశలో స్నేహితులకే కానీ బంధువుల మిత్రులకే కానీ చెప్పడానికి ప్రయాసపడాల మనం ఇప్పుడు మనం అంటాం మనకు నిరీక్షణ ఉంది నేను రక్షణ బోధన ఉండి పాప సంబంధించిన పరసాత్మ అభిషేకం ఉంది కృపాలు ఉంది అన్ని బాగున్నాయి కానీ చెప్పలేకపోతున్నాను ప్రిపేర్ కావాల ప్రిపేర్ కావాల చిన్న చిన్నగా వాక్యం చెప్పడానికి ప్రిపేర్ కావాలా నేను వెనకడికి వింత రకమైన విధానాలు వాడేవాళ్ళం ఉదాహరణకి ఏదైనా ఇరాణి హోటల్ ఒక బ్రదర్ ఒక నీరుద్దాం కూర్చుంటాం ఆ బ్రదర్ ఎవరో ఒక అన్ని ప్రవర్తిస్తాడు ఇంకొక బ్రదర్ ఆడ ఇంకొక అన్ని ఎవరో కూర్చుంటారు చైర్ మీద నేను ఆ బ్రదర్ తో సంభాషిస్తూ ఉంటే ఏ స్టోక్ అని కూడా అడుగుతూ ఉంటాడు రకరకాల ప్రశ్న ఆయన ఎట్లా అడుగుతాడంటే ఆ పక్కన ఉన్న మనిషి డౌట్స్ ఎట్లా ఉంటాయో డౌట్స్ అటువంటి డౌట్స్ ని ఊహించుకొని అడుగుతా ఉంటాడు మాకు ఎంతమంది దేవతలు ఉన్నారు ఎందుకు ఏ స్పంది నమ్ముకోవాలంటే చెప్తాం ఎంతమంది ఉన్నా కానీ అసలైన వాడు అనేది కదండి మీకు పది మంది మందిలో అసలైన ఎవరో తెలకపోతే ఏ లాభం పోసపోతాం కదా మనం కాబట్టి ఏ స్ప్రవే నిజమైన ఎందుకు చెప్పగల ధైర్యంగా చెప్పాలి ఏంటంటే ఏ ఉన్నంత పరిశుద్ధమైన జీవితము ఎవరో నాకు బ్రదర్ ఆయన జీవించిన విధానం చూస్తే ఎంత పర్ఫెక్ట్గా ఉంది ఆయన ఒక్క లోకం చూపించలేకపోయినారు ఈ లోకంలో వారు ఈరోజు కూడా ఎంత ప్రయత్నిస్తారు కొంతమంది ప్రయత్నిస్తారు మధ్యలోని మరి ఆ ప్రభు పెళ్లి చేసుకున్నారు వాళ్ళ పిల్లలు పుట్టినని ఎక్కడుంది ఆధారం ఒక్క ఆధారం లేదు కదా చైతన్యుడు ఎట్లైనా మార్చుకోవచ్చు వాళ్ళు ఎట్లా వాడచ్చు ఎందుకంటే ఇది ఉంది కాబట్టి ఈ లోకంలో కానీ రుజువు కదా మనకు కావాల్సింది వాళ్ళిద్దరు వివాహం చేసుకున్నట్టు రుజువు ఎక్కడ ఉందా ఎక్కడ లేదు వాళ్ళ పిల్లలు తెలుసండి కదా ఆయన నామాన్ని దూషణ పాలుగా అనిస్తారు వాళ్ళు మనం మటుకు ప్రేమతో ఏం చేస్తామంటే నువ్వు ఎంతగానా దూషించి ప్రయత్నించు నువ్వే మోసపోయిన వాడు అని మనం మన ప్రజలను అనుకోలే ఎందుకంటే ఆయన పాపం నాలో పాపం ఉందని ఎవడన్నా రుజువు పార్చగలను అని సృష్టిలో తగిన వాళ్ళందరూ అట్లా కదా వాళ్ళ కుటుంబాల గురించి వాళ్ళ భార్యల గురించి వాళ్ళ పిల్లల గురించి వాళ్ళు కష్టపడినారు కానీ దేవతలు దేవుళ్ళు మన గురించి కష్టపడినట్లు ఒక్కటి చూపించండి గ్రీక్ పురాణ గాథలలో అదిలిసిన అట్లనే ఉంటుంది హిందూ పురాణ గాథలు అట్లనే ఉంటుంది వారు వారి దేవతలు వారి పిల్లలు కొట్టుకోవడము చావడము బ్రతకడం ఇట్లనే ఉంటుంది కానీ మనుషుల గురించి కష్టపడినట్లు ఒక్కడ కనిపించడు ఏ దేవుడు కూడా ఉదాహరణకి మన రామరాజ్యం అంటాము ఎక్కడ కనిపించింది చెప్పండి చరిత్రలో కనిపించలే ఈరోజు కనిపించలే కాబట్టి అది అబద్ధం కదా అది నువ్వు పరచగలవా ప్రేమతో ఉదాహరణ ఈరోజు ఎక్కడుంది రామరాజ్యం అంటే అంత మోసం కదా ఎక్కడ చూసిన మోసము ఎక్కడ చూసినా లంచగొండితానము కష్టపడి యథార్థంగా ఎవరికి ఉద్యోగాలు ఇస్తున్నారు ఎవరు డబ్బులు ఇస్తే వానికి ఇస్తున్నారు ఎవరు ఆ పార్టీల కొరకు పనిచేస్తే వాళ్ళకే ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు అని అట్లా పోతున్నాయి లోన్ లేని స్కీమ్స్ ఏంది పెన్షన్ లేని గవర్నమెంట్ స్కీమ్స్ అన్ని పార్టీకి పనిచేసడానికే పోతున్నాయి యథార్థంగా సామాన్య ప్రజలకు ఎడబోతున్నాయి అంత భయంకరంగా ఉంటుంది మోసం కాబట్టి ప్రతిదీ మోసంతో కూడింది ఈ లోకం ఏ లేదు అందుకు నేను ఆయన నమ్ముకున్నది ఆయనలో పక్షపాతం నాకు కనిపించలే ఒక సహోదరునికి సపోర్ట్ చేసి ఇంకో సహోదరు తురడి తుల కానీ ప్రతి మత గ్రంథాలలో ఉంటాయి సహోదరులు కొట్టుకోవడం చావడము భయంకరంగా దాని వారి దేవతలు వారి దేవతలు వారి వారి భార్యలు ఎంత భయంకరంగా జీవించారు వాళ్ళు చాలా అపవిత్రత ఉంటుంది నేను ఎట్లా దాన్ని అప్పు నేను చదువుకున్నవాడిని నేను ఇలిటరేట్ ని కదా అట్లా నువ్వు చెప్పగలవా ధైర్యంగా నేను చెప్తా అట్లా హిందూ మతంలో హోమోసెక్షాలిటీ ఉంది పురుషులు పురుషులు పెళ్లి చేసుకున్నట్లు విష్ణువు శివుడు పెళ్లి చేసుకున్నట్లు ఉంది కదా వాళ్ళకు పుట్టిన అబ్బాయే కుమారస్వామి అయ్యప్ప మళ్ళీ ఇద్దరు పురుషులకు పుట్టిన వాడు సాధ్యం మళ్ళీ ఇద్దరు పురుషులు మనకి ఏమి ఒక నీతిని సూచిస్తున్నారు ఏ నైతికత లేదు కదా వాళ్ళలో కాబట్టి వాళ్ళని ఎట్లా స్వీకరించగలను దేవుళ్ళని దేవతలు ఖచ్చితంగా నేను స్వీకరించలేదు కదా ఎందుకంటే వాళ్ళలో ఒక్క గుణం గుణ దైవ గుణంగా కనిపించలేనా పరిశుద్ధంగా జీవించడము పవిత్రంగా జీవించిన గుణగణము ఇతరుల భాగవుల కొరకు వాళ్ళు ప్రయాసపాడిన జీవించడం ఒక్కడికి భస్మాసురుణ్ణి చంపడానికి విష్ణువు స్త్రీ రూపంగా ధరించుకుని వస్తాడు మోహిని ఆమె భస్మాసురుణ్ణి మోసం చేసి చంపిస్తుంది దాని తర్వాత ఆమె ఆమె శివుడు ఆమె చాలా అందంగా ఉన్నాడు ఆమెతో పోయి ఆమెతో జీవిస్తాడు ఆ తప్పు కదా ఆల్రెడీ పెళ్ళైన వాడు ఇంకొక స్త్రీతో ఎట్లా జీవిస్తాడు అంతా అట్లా అవినీతికరంగా జీవిస్తా ఉంటాయన్నట్టు ఎట్లా ఒప్పుకోగలను కాబట్టి మనము సరే కొంచెం ప్రేమ ఇవన్నీ నీకు తెలుసు కాబట్టి నువ్వు బయటికి చెప్పవు కానీ నేను నీకు చెప్తున్నా కానీ మనం బయటికి ఇవన్నీ చెప్పం కానీ ఒకవేళ అవకాశం వస్తే వాటికి చెప్పాల్సి వస్తుంది కదా మెల్లమెల్లగా మెల్లమెల్లగా వాళ్ళని సిద్ధపరచాలంటే నువ్వు చెప్పాలి కదా ఇటువంటి కనిపించవదు ఏసనంత పరిశుద్ధంగా జీవించాడు అని నువ్వు రుజువుపరచగల మూడవ అంశము మూడవ విషయం ఏంటంటే నా స్నేహితులు నేను చెప్పిన నా నమ్మరు ఎందుకు నమ్మారంటే వాడు తప్పుడు మార్గంలో నడుస్తున్నప్పుడు క్రమమైన మార్గం చెప్పినప్పుడు వాళ్ళకి ఇష్టం ఉంటుంది కందుకు దాని త్రుణీకరిస్తుంది ఇది చాలా ముఖ్యమైన కారణం ఈ లోకంలో ఎందుకు సువార్థను స్వీకరించారంటే అమ్మో క్రైస్తవత్వం తీసుకోవాలంటే నేను త్రాగు మానాలా ఈయన చెడు జీవితం మానాలా పోసం మానాలా ఇక నేను బ్రతకలేను చాలా కష్టం అంటుంది క్రిస్టియన్ క్రిస్టియన్ లైఫ్ జీవించడం బహు కష్టం నిజమైన క్రైస్తవు లాగా జీవించడం బహు కష్టం అని స్టేజ్ మీద చెప్తున్నాడు నేను అనుకున్నాను నువ్వు జీవించలేకపోతున్నా కాబట్టి అట్లా మాట్లాడుతున్నావు నువ్వు జీవించలేదు ఇంతకాలం పాటు అట్లా సమర్థించుకుంటున్నావు నువ్వు జీవించడం ఆశపడతలేవు కాబట్టి అట్లా ఈ దశలో ఏ ప్రవర్తిని పరిస్థితి ఏదైనా అడగడం నేను సరే స్టేజ్ మీద బాగుండదు కదా కొన్నిసార్లు మనం చెప్తున్నా సీరియస్ గా వాళ్ళు పట్టించుకోరు ఎందుకంటే ఏంజీ చెప్పాడుది అని కానీ డైరెక్ట్గా చెప్పలేరు కాబట్టి ఈ యుగ వారికి గుడితనం కల్పించింది కాబట్టి నువ్వు ఎంత స్ట్రగిలింగ్ పడి చూపిస్తున్నా కొందరు చూడరు అది సత్యమైన వాళ్ళు ఎందుకంటే వాళ్ళ హృదయాలు రాళ్ళలాగున్నాయి అన్నట్టు అది మృదువైన మాంసపు హృదయంలాగా మారాలా అంటే నువ్వు చెబుతున్న వాక్యము వారి పోవాలా ఆ ప్రయాసంతోనే ఆ తలంపుతోనే నువ్వు ప్రకటించాలని నేర్చుకోవాలి ముఖ్యంగా ఏంటంటే చాలా మంది నేను గమనించిన సువార్త చెప్పే వాళ్ళు వాళ్ళ గురించే ఎక్కువ చెప్పుకుంటూ సాక్ష్యం అట్లా ఎప్పుడు రక్షణకు నీ గురించి చెప్పుకోవడం వల్ల ఎవ్వరు రాడు రక్షణ ప్రభు గురించి చెప్తేనే రక్షణ బాగా అర్థం చేసుకోండి ఇక్కడ చాలా మంది క్రైస్తవులు సువార్తికులు మోసపోయినారు వాళ్ళ సాక్ష్యాలు చెప్పుకుంటారు వాళ్ళు ఎంత కష్టపడారు వాళ్ళ జీవితంలో వాళ్ళు తిరిగి తిండి లేక చిన్నప్పటి నుంచి ఎంత శ్రవణలు అనుభవించారు పెద్దయిన తరఫున ఎట్లా శ్రవణలు అనుభవించరు వాళ్ళు చనిపోవాలనుకున్నారు కానీ దేవుడు బ్రతికించాడు ఇట్లా చెప్పుకుంటూ వస్తారు అట్లా చెప్పుకుంటూ వస్తే వాడు రక్షణ పొందుతాడు అయ్యో పాపం అంటాడు నిన్ను కాబట్టి ఏసు ప్రభు నీ నీ చేతంలో చేసిన కార్యం హైలైట్ చేయాలి సాక్షా అది చాలా చిన్న రెండు నిమిషాలు ఉంటది. నువ్వు పడ్డ శ్రమలు అర్ధగంట నలభై ఐదు నిమిషాలు ఉంటుంది అది తప్పు అది మోసం అన్నట్టు నేను అందుకే నేను సాక్ష్యం చెప్పినప్పుడు టక కొట్టేస్తా చిన్న చిన్న చిన్న చిన్న పాయింట్స్గా చెప్తాను దీర్ఘంగా గంటనారాయణ అది గొప్ప సాక్ష్యం బ్రదర్ పెద్ద సాక్ష్యం బ్రదర్ అంటారు చాలా మంది ఏసుప్రభు కంటేనా అని అనిపిస్తుంది వెనకలకి వెళ్ళి కాబట్టి విషయం బాగా అర్థం చెప్పే సుఖవార్త నీ గురించి కాదు యేసు ప్రభు గురించి ఆయన ఈ లోకానికి వెలుగు కాబట్టి ఆయన నామమును ఉచ్చరించినప్పుడు చీకటి గల తలాలలో అది వెలుగుని నింపుతా ఉంటుంది చూడండి సారి రెండో కొరింతలు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము రెండో కొరింతులు రాసిన పత్రిక అధ్యాయ మూడు ఆరు వచనాలలో చూస్తాం మూడు ఆరు వచనాలలో మా సువార్త మరుగు చేయబడిన ఎడల దశించున్న వారి విషయంలోనే మరుగు చేయబడి ఉన్నది చేసుకోండి ఇక్కడ ఎందుకు మరుగు చేయబడింది ఎక్కడ చీకటింటే అక్కడే కావాలి వెలుగు ఆల్రెడీ వెలుగున్న ప్లేస్లో సువార్థ చెప్తే వాళ్ళు కదా దేవుణ్ణి స్వరూపమై ఉన్న క్రీస్తు మహిమను కనపరిచే సువార్త నా మహిమను కాదు ఇక్కడే చెడిపోతుంది చాలా మంది సువార్థకులు వాళ్ళ గురించి వాళ్ళ సంస్థల గురించి చెప్పుకుంటున్నారు కానీ క్రీస్తును మహిమపరచు మహిమను కనపరిచే సువార్త చేసేటప్పుడు ఎందుకు దేవుడు అని కనుపరిచేదే సువార్త ఆ సువార్త ఎక్కడ ఆ కలపరిచే సువార్థ ప్రకాశము వారికి ప్రకాశింపకుండా జీవితము ఈ యుగ దేవ సంబంధమైన దేవత యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలిగజేశను అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించనుగాక అని పలికిన దేవుడే తన మహిమను గుర్చిన జ్ఞానము ఏసుక్రీస్తు నందు వెలుడిపరచటప్పుడు మా హృదయంలో ప్రకాశించే కాబట్టి ఏసుక్రీస్తు నామం వాడకపోతే ఎక్కడ కూడా వెలుగు ఉండదంట కాబట్టి సువార్తలో హైలైట్ పాయింట్ ఏంటంటే ఏసు నామాన్ని వాడడం కాబట్టి ఈ సువార్త వాళ్ళ జీవితంలో గెలుగు తీసుకొస్తుంది వాళ్ళ నేతల పరుస్తా ఉంది దేవుని అందరూ అవగాహన అభివృద్ధి పరుస్తా ఉంది అంటే ఏసు కృషి నామం వాడినందుకే కానీ నీ డబ్బా కొట్టుకోవడం కాదన్న పాయింట్ ఇట్లా ఎందుకు మనం పోరాడుతున్నది శరీరతో కాదని కూడా మనకు తెలుసు సెల్ఫ్ డబ్బా అంటే శరీరమే కదా ఆరో వచనం ఏంటంటే ఎఫ్ఎస్ల రాష్ట్ర పత్రిక ఎఫ్ఎస్ల రాష్ట్ర పత్రిక ఆరవ అధ్యాయము పన్నెండవ వచనంలో చూస్తాం ఏదైనాగా మనము పోరాడినది శరీరాలతో కాదు కానీ ప్రధానలతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథలతోనూ ఆకాశమణిల వద్దన్న దురాత్మల సమూహాలతోనూ పోరాడుతున్నాం ఎన్నో రకాల ఆత్మలు ఇది చీకటి చీకటి స్థలాల్లో చీకటి ఎన్ని ఉన్నాయి అని చెప్తున్నాడు ప్రధానులు అధికారులు అంధకార సంబంధులు అటు లోగనాథులు ఆకాశ మండల మందుల దురాత్మల సమూహము ఇంతమందితో పోరాడుతున్నాం మనం అందుకే చీకటి ఆత్మీయ ప్రపంచం చాలా డేంజరస్గా ఉంటుంది ఈ శరీర ప్రపంచం కంటే కాబట్టి ఆ ఆత్మీయ ప్రపంచాన్ని చూడకుండా మన కన్నులు పోతాబడ్డాయి అవి తెరుసుకుంటే నువ్వు చూడగలవు అన్నట్టు ఎహాజి విషయంలో చూస్తాం కదా ఎలిచా గెహాజి కన్ను తెరిపించినట్లు చూస్తాం మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు మనకున్న మన స్నేహితులలో ఎంతమంది అవిశ్వాసులు ఉన్నారు వాళ్ళకి నువ్వు సువార్త ఎప్పుడు ప్రకటిస్తున్నావు ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నావు వాళ్ళు సువార్థ ధృవీకరించడానికి నువ్వే కారణత్వము ఒక రీతిగా చెప్పాలంటే ఒకవేళ వాళ్ళకు సువార్త చెప్పాలంటే నీ నీ అంతరంగం నీకు పెద్ద శ్రమ కలుగుతుందంటే దాన్ని నువ్వు ఎట్లా ఎదుర్కోగలవు చివరిగా నాలుగవ విషయం నేను పర్ఫెక్ట్ కాదు నేను సంపూర్ణమైన క్రైస్తవుని కాదు నాలో చాలా లోపాలునే నేను ఇంకా జర్దపాను ఇంకా సిగరెట్ దాగుతున్నాను ఇంకా కళ్ళు తాగుతున్నాను డబ్బా తాగుతున్నాను ఆల్కహాల్ దాగుతున్నాను నేను ఇంకా మోసం చేసిన వాళ్ళని వీళ్ళని బాధితున్న డబ్బులు తీసుకుని ఒకరికి వాపస్ ఇది క్రైస్తవులలో చాలా కామన్ ఉంటుంది విశ్వాసం ఉన్నది కాబట్టి విశ్వాసం జరిగిపోయి డబ్బులు ఇవ్వదంటారు తీసుకుంటాం ఒక్కటి వాపస్ ఇవ్వం ఈ పొరుగు మాంది ఏది ఆశించక్యం కూడా ఉంది పది ఆగిన ఒకటి ఆ ఎన్నిసార్లు అవలంబిస్తున్నాం క్రైస్తవులం చర్చ చూస్తాం బ్రదర్స్ అలలు పాటలు పాడి పక్కన కూర్చున్నవాడు డబ్బులు అడుగుతాడు వీడు విశ్వాసం కాబట్టి డబ్బులు ఇస్తాడు వాడు అడ్రస్ లేకుండా పోతాడు ఫోన్లు ఎత్తాడు డబ్బులు తీసుకుని వాళ్ళు ఫోన్స్ ఎత్తారు కదా కాబట్టి మనము సంపూర్ణమైన మనుషులం కాదు ఎందుకంటే మన శరీరంలో ఇంకా పాప నియమం ఉన్నాయి బట్టి మనం ఇంకా మన శరీరంలో పాపపు నియమాలు ఉన్నాయి రక్షింపబడి కూడా మనం పాపానికి స్పందిస్తూ ఉంటాం దాన్ని అసహించుకోవాలంటే ప్రతిరోజు నువ్వు ప్రార్థనలు నలుగుగొట్టబడాలి ఉపాస ప్రార్థనలు చేయాలి అప్పుడే నువ్వు నల్గొట్టబడతావు పరమ మన ప్రభు కాల క్రింద మట్టి మన జీవితాలు త్రకబడాల అప్పుడే నువ్వు వాటి అన్నిటి నుంచి ఎదుర్కోగలవు ఏర్చుకెలం అపవిత్రమైన కదలు గలవాడు అనే ప్రతి ఒక్కరు అంటారు ఆ బైబిల్లో చాలా మంది అరీతిగా మాట్లాడేటట్టు మనం చూస్తాం కదా కాబట్టి చూడండి రెండవ పత్రిక నాలుగవ అధ్యాయం ఏడవ వర్షంలో అయినను ఆ బల ఆధిక్యము మా మూలమైనది కాక దేవుడిదై ఉన్నట్లు మంచి ఘటనలలో ఈ ఐశ్వర్యము పొందకలదు మన మంటి ఘటంలే ఆ మంటి ఘటనలలో ఆయన దేవుడు తన బలా అధిక్యతని మనకు అనుగ్రహిస్తున్నాడు దాని తర్వాత మరలోకపు ఐశ్వర్యం మన మంటి ఘటనలలో పెడుతున్నాడు మంటి ఘటనలలో ఈ ఐశ్వర్యం మా ఎట్టుకుపోయినను శ్రమపరుచున్నను ఇరి ఇరికింపబడిన వారము కాము అపాయంలో ఉన్నను కేవలం ఉపాయం లేని వారము కాము ఇది అన్నట్టు చివరికి నువ్వు ఉపాయంతో ఎట్లా తప్పించుకోవాలా ఈ శ్రమలని అపాయంలోని అని చెప్తున్నాడు ఇక్కడ చివరిగా కాబట్టి మనం అందరం పర్ఫెక్ట్ కాదు ఎందుకంటే ఆదామ వల పాపం వల్ల ఇది ఇంపర్ఫెక్ట్ ప్రపంచం సంపూర్ణంగా లేని ప్రపంచం ఇది బలహీనమైన ప్రపంచం కానీ దేవుడు అది గ్రహించి మంటి ఘటంలు ఇవి మన శరలు బలహీనమైన ఘటంలు అందులో మనకి శక్తిని నింపుతా ఉన్నాడు టూ క్లోజ్ చేస్తాం కాబట్టి ఈ మంటి ఘటాలలో దేవుడు ఎంత శక్తిని పెడుతున్నాడో విధించుకోండి అందులో పరశురాత్మ అభిషేకంతో ప్రయాసంపడమని చెప్తారు ఆయన పర్ఫెక్ట్ ఉన్నవాడిని ఎన్నుకుంటే అర్థమే లేదు కదా అసలు ఎవడు లేడు పర్ఫెక్ట్ ఈ లోకంలో లోకంలో ఒక్కడు పర్ఫెక్ట్ లేదు అందరు ఏ వేదం లేదు అందరు పాపం చేసి దేవుడు అనుగ్రహించి మళ్ళీ పొందలేకపోర్చునని వాక్యం చెప్తుంది మనం పర్ఫెక్ట్ లేమనేసి ఎప్పుడు పర్ఫెక్ట్ గా ను నువ్వు నువ్వు చచ్చి పిల్లల రోజే పర్ఫెక్ట్ అన్నట్టు ఎందుకంటే పర్ఫెక్ట్ గా తయారైనాక పరలోకానికి పోతాం కాబట్టి ఆ రోజు అన్నట్టు అంతవరకు నువ్వు ఇన్పర్ఫెక్ట్ నేను పర్ఫెక్ట్ కాదని చెప్తాను చాలాసార్లు ఎన్నో విషయాలలో నేను ఇన్పర్ఫెక్ట్ నేను ఇంకా నేర్చుకుంటున్నా ఇంకా పర్ఫెక్ట్ గా ప్రయత్నిస్తున్నా ఎంత వాక్యం చదివితే ఎంత వాక్యం అర్థం చేసుకుంటే నేను అంత పర్ఫెక్ట్ గా తయారవుతాను కాబట్టి నేను ఇంకా చదువుతున్నాను ఇంకా చదువుతున్నాను అది మాటలేం లేదు ఇంకటి నాకు తెలిసి నేను పర్ఫెక్ట్ కాదని చూడండి మొదటి కొరిత పత్రిక ఆయన ఎవరు మొదటి అధ్యాయము మొదటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఆరో వచ్చినప్పుడు చూస్తున్నాను ఆయన నువ్వెంత ఇంపర్ఫెక్ట్ అయినా ఇది ఎన్నుకుంటాడు చూడండి సహోదరులారా మీరు పిలిచిన పిలుపుని చూడండి వీళ్ళు లోకరీతిని జ్ఞానలైననో గనులైన గొప్ప వంశం వారైననో అనేకులు పిలవడం లేదు కానీ ఏ శరీరలు దేవుడు ఎదుట అతిశయంపకుండాట్లు జ్ఞానులను సిగ్గుపరచటకు లోకంలో నుండి వెర్రి దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు వెర్రి వారిని ఏర్పరచుకున్నాడు ఎందుకు జ్ఞానులను సిగ్గుపరచడం బలవంతులైన వారిని సిగ్గుపరచటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు ఎన్నికైన వారికి ఎన్నికైన వారిని వ్యర్థము చేయటకు లోకంలో నీచులైన వారిని తృన్నీకరింపబడిన వారిని ఎన్నిక వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు చూడండి నేను ఆ కేటగిరీలో ఉన్నాను నీచు వారిని ఎన్నిక వారిని బలహీనులని దాన్ని ఎన్నుకున్నప్పుడు ఖచ్చితంగా మిమ్మల్ని మరీ విశేషంగా ఎన్నుకుంటాడు ఎందుకంటే మీరు కూడా ఎనకలేని వాళ్ళే మీరు కూడా ధృవీకరింపబడ్డే వాళ్ళే మీరు కూడా ఇదే గుంపులలో ఉన్నారు బలైన గుంపులలో కాబట్టి నేను పర్ఫెక్ట్ గా తగిన కనేసి వాటిని చెప్తా అంటే నువ్వు మెంటల్లో పడ్డాట్ నువ్వు వేస్ట్ చేసుకుంటున్నావు నీ టైం కాబట్టి ఆయన ఇన్పర్ఫెక్ట్గా ఉన్న వాళ్ళనే వాడుకుంటాడు నువ్వు పర్ఫెక్ట్గా ఉన్న వాటిని నేను ఎప్పుడు నేను చెప్తాను ఎందుకంటే ఈ లోకంలో ఎవడు పర్ఫెక్ట్ అడు వాడు అభివృద్ధి కూడా దేవుణ్ణి మోసపరుస్తాడు దేవుణ్ణి అబద్ధంగా మారుస్తాడు కాబట్టి ఇటువంటి గుణగణం కలిగిన వాళ్ళు తప్పగా ప్రభు నేను బలైందుండి కానీ మీ బలవంతుడి ఎక్కడ ఎందుకు నడిపించండి తప్పగా నడిపిస్తాడు అటువంటి కృప దేవుడు మీకు అనుకరించాలని ప్రార్థిస్తాను ధైర్యంగా శివార్త ప్రకటించాలి మనం శివు పొరడానికి ఇంకా లాస్ట్ మినిట్స్ ఎందుకంటే ప్రకటన కల గెలిస్తే అన్ని నెరవేరుతున్నాయి లాస్ట్ మినిట్స్ ఇది అంతే లాస్ట్ దినాలు కూడా కావచ్చు లాస్ట్ మినిట్స్ అంతే అని చెప్తాను ఎనీ టైం ఇది కొలాబ్స్ కావచ్చు ఎకనామిక్ స్థితి కొలాబ్స్ అయిపోయింది నేను ఎన్ని సమస్యలు చెప్తున్నా ఆర్థిక స్థితి ఆటైకి మన సిద్ధపడుతున్నాం కాబట్టి దేవుడికి రూపాలు నటిస్తాడు పరుషు దిన తండ్రి వదనాలైనా తండ్రి మీకే వదనాలైనా ప్రభావ మీకే సిద్ధ సుఖార్థం అలాగే పని అని మూర్తి అంటే ఈ చెప్పు శుభార్థని చెప్పలేని స్థితిలో ఉంటున్నప్పుడ భయం ఎట్టదు ఆ భయం వల్ల మేము చెప్పలేకపోతున్నాం ఎవడో మమ్మల్ని తృణీకరిస్తాడు అన్న భయం మమ్మల్ని ఎట్ట మేము చెప్తే వింటారో వినరో నేను ఏం చెప్పాలనో నాకు తెలియదు నా స్నేహితులు నన్ను తృణీకరిస్తారేమో నేను చెప్పేది నమ్మరేమో నానే అనుకుంటున్నాను నేను పర్ఫెక్ట్ లేని నేను సంపూర్ణంగా లేను కాబట్టి నేను చెప్పడానికి వీల్లేదు చాలా మంది ఉంటారు బ్రదర్ చివరిలో బెనిడిక్షన్ ఏమంటే ఇవ్వలేని స్థితిలో ఉంటున్నారు ప్రభావ ఎందుకంటే నేను పర్ఫెక్ట్ కాదంటున్నారు నేను కానీ ప్రభు మీరు మమ్మల్ని సంపూర్ణ అవటకు సాగిపోమ్మని చెప్పినారు ఎవరు లేరు కానీ సాగిపోమ్మ కావాలని చివరికి సంపూర్ణతలకు వస్తాం ప్రభావ అప్పుడు లోకంతో మాకు పని లేదు మేము ఆ లోకంలో పర్ఫెక్ట్ ఉంటాయి ఈ లోకంలో ఇంపర్ఫెక్ట్ ఉంటాయి ప్రతి ఒక్కరూ సంపుల్గా తయారు చేసే పడండి ధృవీకరింపబడతామన్న భయం లేకుండా నేను చెప్పే సువార్త మనుషులు స్వీకరిస్తారో లేరో అని భయపడకుండా ఏం చెప్పాలో తెలియని స్థితిలో ఉంటాం మాకు అవును ప్రభుత్వం నేను సంపద లేదు అన్న తలంపులు మాకు కలెక్టర్ కదా వీటన్నిటిని ఛేదించుకొని ముందుకోలా మీ యొక్క పక్షుధాన్ని మాకు అందరూ కనుకరించి కనిపించి మా తింటున్న వారందరినీ ఆశ్రయించి వృషం కలిగి పౌరుషం కలిగి సువార్త చిన్నగా సువార్త ప్రకటించింది దేవుడు ప్రేమ దేవుడి లోక నెత్తగా ప్రేమించింది చిన్న చిన్న వాక్యం చెప్పటం సహాయపడండి అమ్మ ఈశ్వరుడు నమ్ముకోవాలి నీ జీవితం బాగుపడతాడు ఆయన తృణీకరించుకున్నారు అని ప్రకటించ వస్తారు వాడిని ఎవరికైనా డబ్బు తీసుకున్నప్పుడు నువ్వు చెప్పినట్లు వింటాడు నేను ఎన్నిసార్లు ట్రై చేసినా ఎవరైనా బెగ్గర వచ్చినప్పుడు వంటకి వచ్చినప్పుడు ఎందుకు ఈ పరిస్థితి ప్రభు నమ్ముకోరాదు ఆ సరే సరే అని తీసుకుంటాడు పైసలు ఎందుకంటే పైసలు తీసుకుంటాడు నీ మాట వినాలా అప్పుడు నీకు తెలియక ఉండదు నేనైతే బ్రాహ్మణ్ పూజారులకు చెప్తాను సువార్త మూర్షార్థులకు చెప్తాను అందరికి చెప్తాను ట్రై చేస్తాను ఇంకా వాళ్ళు అనలేరు అన్నట్టు నేను చెప్తాను ఎందుకంటే నాకు దేవుడు ఆ విషయాలు బయలుపరిచిన వాడు నేను నాకు బయలుపరిచిన దేవుడు గొప్పదేవుడు నీకు కూడా బయలుపరచు ఎందుకంటే ఈ మంటి ఘటం ఇది నా శరీరం ఇంట్లో బలహీన తిరిగి వాడిని అసలు నోరే తిరగకపోయేవాడి చిన్న పని ఒక రూమ్ లోనేటర్ కొన్ని సంవత్సరాలు ఒకటే రూమ్ లోనేటరు బయటికి రాకపోయేవాడిని ఎవరితో కలవకపోయేవాడిని అలాంటి పనికి రాని వాడిని నన్ను ఎక్కువ లేదా దేవుడు ఎన్ని సంవత్సరాలు ఎన్ని మూడు సంఘాలు స్టార్ట్ చేసినడే ఎన్నో ప్రాంతంలో సువార్త ప్రశ్న కొన్ని మందికి సువార్త చేస్తున్నారు వేల మంది నిరక్షణ వాళ్ళకి లేదు నాకు నేను లెక్క ఎంతమంది సేవకులను కనీసం ఒక మూడు వందల సేవకులను ట్రైన్ చేసిన నేను ఆరు సంవత్సరాలు ట్రైన్ చేసిన తను పనికిరాని చేయాలని వాడుకోలేదా దేవుడు తను ఏం తన ముందు వాడుకుండా నేను పనికి రాని కాబట్టి నన్ను ఎన్నుకున్నాను దేవుడు కాబట్టి అటువంటి కృపను దేవుడు మీకు అందరూ పనిచరించాలని ప్రార్థిస్తున్నాం ప్రభుత్వాన్ని ప్రదర్శిస్తున్నాడు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె స్తోత్రం ప్రభా పరిశుద్ధిగా గొప్ప దేవ జీవం గల తండ్రి జీవాధిపతి సర్వనదుడానికి ఎంతో వన్నాలిస గొప్ప దేవ ఈ కర్షణ కాలం అంతా ప్రభావ మొలందరినీ సురష్ఠంగా కాపాడంతో మీ కృపలో భద్రపరచుకొని మమ్మల్ని సజీలకు ప్రభావ తివారాత్రు మీ కాచి కాపాడిన ప్రభావం ఎంతో వందాలుసే మీకు మధ్య కాలశంలో నేను మీ వాక్యం మీరు మాతో మాట్లాడడం బలపరిచిన ప్రభావాలు పది దశల మీద సీటు పడిపోయి ధైర్యంగా ప్రభావితం వాక్యాన్ని ప్రకటించాలా వేస్తాయన్న ప్రభుత్వం ఏ రీతిగా ప్రభావం చేయాలని ఎన్నో విషయాన్ని మనం మాట్లాడుతా గొప్పదేనానికి ఎంతో గమనాలు ఇస్తాయా చాలు ఏమైనా పిండి పనిమైన లోకంలో దేనికి పది రెండు మండలి మీరు ఏర్పరచుకున్నాను గొప్పదేమ పట్టి కథలేని మండలి ప్రభావం పాత్రగా మమ్మల్ని వాడుతున్నాం ఈ లోకంలో పులుకరించిన పాత్ర మీరు తీసుకొని మీ పాత్ర మమ్మల్ని పంచుకునేందుకే మీకు ఎంతో గొప్పదేమో ఆ రీతిక ప్రభాసి వార్తను కలదించాలి అనేకల నుంచి ఎంత మీరు అర్థించాలి ప్రభావ ఆది దేవం మీ ఆత్మ నడిపింపు కలగదించాలి అలాంటి ప్రతి ప్రేమతో ప్రభావ మనుషులు ప్రకటించాలని మీద కనబరించాలి ఒక పశుద్త్మ అభిషేకము కలగించి ప్రతి చోట మీకు మిమ్మల్ని అందరినీ శాసన పెట్టింది రాక సిద్ధపర్చుమని ప్రాదిష్టమైన మధ్య ప్రభా వాక్యం ద్వారా చెల్లించుకుంటూ పరిశుధర ప్రేమల దేవ కృపల తండ్రి దేవా నీకు లెక్కలేని బంధనాల ప్రభ కృతజ్ఞత స్థుతులు స్తూత హలయ రజ పరిశుధ్ర సర్వశక్తి మంతున సర్వాధికారి నీకే వంధనాల ప్రభ వేలాది దూదులతో కూడిన మాహన త్రమ గొప్ప దేవా నీకే స్థూతం తండ్రి దేవా ఈ మరి కంటి పాపవల ప్రభ మమ్మల నేను ప్రభ దాచి కాపాడేను ప్రభా నీకే లెక్కలేని బంధనాల మరి వాక్యం చేత ప్రభ మరి ఎన్నో మాటలు మీరు మాతో మాట్లాడే విధానం బట్టి వందనాలు తండ్రి దేవా ఈచు ప్రభ మేము ధైర్యంగా సత్యమైన చువాత మేము ప్రకటింప ప్రభా దేవాచు ప్రభ మేము ఎందులో చూసాం కానీ ప్రభా పర్ఫెక్ట్ గా తెలియని ప్రభా కానీ ఈచు ప్రభ ప్రతి వాక్యం వింటున్నాం కాబట్టి ప్రభ ఆ విన్న వాక్యాన్ని ప్రభ మా జీవితాన్ని ప్రభా మేము మార్చుకోలేదండి ఇవ్వ మా రుదని ప్రభా మేము నీ యొక్క సత్యాన్ని మేము ప్రకటింపగలుగుతాం ప్రభా కాబట్టి ఏసు ప్రభ మేము పర్ఫెక్ట్ గా ఇంకా నేర్చుకోవాలి ప్రభా అన్నిట్లో మేము పర్ఫెక్ట్ గా కావాలంటే ప్రభా కేవలం ప్రభ నీ యొక్క ఆత్మ చేత నడిపింపు ఉంటేనే మేము చేయగలుగుతాం తండ్రి దేవాయిచు ప్రభావ మరి ఎల్లప్పుడు యొక్క పరిశుద్ధాత్మ ద్వారానే మాకు నడిపింపు దయచేతండి దేవాయిచు ప్రభావ ప్రతి వారికి మేము చువాత ప్రకటింపచాల తండ్రి ఎక్కడ మేము సిగ్గుపడడానికి వీలుదు ప్రభా ధైర్యంగా మేము చువత ప్రకటింపచాల తండ్రి ఆ విధంగా మమ్మల్ని నడిపించుకుని ప్రార్థిస్తాం తండ్రి దేవా ఇచ్చు ప్రభావ మరిచివర్ డిసీస్ లో ఉన్నాం కాబట్టి మాకు ఎక్కడ అవకాశం దొరికినా కానీ ప్రభా మేము చెప్పేస్తాం ప్రభా నీ సత్యాన్ని ప్రభా అనేకులకు మేము ప్రకటింప చేస్తాం ప్రభా దేవ ప్రభా మరి మీ యొక్క సహాయం కావాల ప్రభా మాకు ఎల్లప్పుడూ యొక్క సహాయం నడిపింపు దయచండి దేవుని యొక్క కృప ఎల్లప్పుడు మాకు దయచేయమని ప్రార్థిస్తుంది దేవ యజు ప్రభ నువ్వు ఇచ్చిన ప్రతి దిగుడు ప్రభా మేము యూటిలైజ్ చేసుకోవాలి ప్రభా ఏది కూడా వేస్ట్ చేసుకోవడానికి వీలదు ప్రభా నువ్వు ఇచ్చిన ప్రతి దిగుడు ప్రభా మేము యూటిలైజ్ చేసుకోవాలి ప్రభా అనేకులకు ప్రభా నీ యొక్క సాక్షి మేము పంచాల ప్రభా దేవాయీచు ప్రభ ఎందుకంటే ప్రభ ప్రతి దాంట్లో మేము సాక్ష్యంగా ప్రభ అప్పుడైతేనే ప్రభ నీ నామనికి మహిమకరంగా ఉండగలుగుతాం ప్రభా దేవాచు ప్రభా మమ్మల్ని పుట్టించిందే ప్రభా నీ నామనికి గణత మయమ తీయడానికే ప్రభా నీ నామనికి మహమకరంగా ఉండడానికే ప్రభా దేవాయిచు ప్రభ మరి ప్రతి కూడా ప్రభా నీ నామను మయమప పరిచేవారేలాగా మేము జీవించటకు సహాయపడమని ప్రార్థిష్టం తండ్రి దేవాయచు ప్రభ మరి బుద్ధి దైత్యమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవాయచు ప్రభ ప్రతి ఆత్మని మేము వివేచించాలా ఆ విధంగా కూడా ప్రభ మరి పర్ యొక్క జ్ఞానం కూడా మాకు దయచేమని ప్రార్థిస్తుందండి దేవాయచజు ప్రభ ఎవ్రీ టైంలో కూడా ప్రభా మేము పర్ఫెక్ట్ గా జీవించాలంటే ప్రభా ఎవ్రీడే ప్రభా నీ వాక్యాలు మేము జ్ఞాపకం చేసుకోలేదండి ఆ వాక్యలు మా హృదయంలుంటేనే ప్రభా మేము ప్రతి పని చేయగలుగుతాం ప్రభ అది కూడా ప్రభా కరెక్ట్ గా చేయగలుగుతాం ప్రభా దేవాయ ప్రభ అందుకే ప్రభా యొక్క వాక్యాలని కూడా ప్రభా మా రుదల పలకల పైన రాయిబడి ఉండాలి ప్రభా ఎవ్రీడే మాకు ప్రేరేపించండి ప్రభా యొక్క వాక్యం మాకు జ్ఞాపకం చేయాలి తండ్రి దేవాయచు ప్రభా ఎక్కడికి వెళ్ళినా ప్రభా యొక్క స్వాతం మేము ధైర్యంగా మేము ప్రకటించాల ప్రభా ఆ విధంగా ప్రభా మిమ్మల్ని బ్లెస్ చేయండి ప్రభ ఆశంసిత నింపండి ప్రభ ప్రతి బ్రదర్స్ ని సిస్టర్స్ ని దీవించండి ప్రభ వారి కుటుంబంలలో కూడా ప్రభా శాంతి సమాధానం దాయించండి ప్రభ ప్రతి కుటుంబం కూడా ప్రభని సత్యని ప్రకటించలాగా ప్రభ అందరికీ ప్రభ ధైర్యాన్ని దయచేయమని ప్రార్థిస్తుంది దేవాయిచు ప్రభైచస్ అని చూసే ప్రభ ఎంతో క్రిటికల్ గా ఉన్నాయి ప్రభ దే వాయిచు ప్రభ ఎక్కడ చూసిన అక్రమం చేత నిండిపోయింది ప్రభా కానీ ఈ సుప్రభ ఇలాంటి సమయంలో కూడా ప్రభా ఎంత కష్టమైన సమయంలో కూడా ప్రభా నీ యొక్క రెక్కల కింద ప్రభావ మందరిని భద్రపరుచుకున్నందుకు నీకు లెక్క లేని వందనాలు ప్రభా కృతజ్ఞతలు తండ్రి థ్యాంక్ యూ సీసస్ థ్యాంక్ యూ లాడ్ హాలెలిగా ఇక్కడ తండ్రి దేవా ఈచు ప్రభా ప్రతి చోట్ల కూడా ప్రభా సాక్షి బిడగా మేము నిలబడాలా ప్రభా దేవాచు ప్రభా మరి మా ఆత్మల ప్రభ ఎల్లప్పుడూ నీకు చేసి మేము నడుచుకోవాలి ప్రభా నీ యొక్క పరిశుద్ధత్వ ఎల్లప్పుడూ మాకు దోడగి ఉండడం నడిపించమని ప్రభా మరి ప్రతి కూడా ప్రభా నీ రాకరికి సిద్ధపరచుకోమని స్తున్నామంలో ప్రార్థిస్తుంది హలో హలో బ్రదర్ ఇనిపిస్తుందా ఎనిపిస్తుంది ప్రార్థన చేయండి ప్రసిద్ధుడి సెలవులు పరిశుద్ధ నాములు బట్టిన కలిసి ఆరాధించే నాయన సమయంలో నాయన నా కుప్పకు నాకు మాకు ఇచ్చిన కొందవు నీ గొప్ప దేవుడు ఉన్న తండ్రి ప్రతి రోజున తండ్రి అయ్యా నాయన నీ యొక్క గొప్ప నామం ఉన్న తండ్రి నేను ధ్యానించుకునే ఒక సమయంలో భాగ్యం నటిస్తున్నీ కొంద ఉన్నట్లు మరి నాయన నీ సతీ దేవుడు ఉన్నట్టు అండి అందరూ తెలుసుకున్నలాగా ఉన్నట్టు అండి అయ్యా నాయన నీ షా విషయమైనాయన మేము భయపడకుండా నచ్చండి నాయన ఎలా బోధించాలో నాయన పర్లోక జ్ఞానాన్ని నిజంగా మాకు ఆయన నిగ్రహించినయన ఈ గొప్ప దేవుడు నాయన నమ్మ దగ్గర దేవుడు నీవు నమ్మదగిన దేవుడు ఉన్న ఆయన ప్రతి ఒక్కరు నేను తెలుసుకున్నలాగా ఉన్న ఆయన ఇక్కడప్పుడు అయినా నాయన పరిపేడుగా మరువు నేత్రాలను అయినా మీరు తెగ్ చెప్పిన చెప్పిన వాక్యాన్ని బట్టి నచ్చండి నిజంగా నచ్చండి అచ్చండి మాకు ధైర్యాన్ని నచ్చండి ఎలాంటి వారికైనా నా ప్రభు అయ్యా నచ్చండి అయ్యా నీ యొక్క సువార్తనైనా మీరు చెప్పడానికి అయినా ధైర్యం మీరు తలుచండి మీరు ముందుగా ఉండినైనా అంతేకాదు నా ప్రభు నచ్చండి ప్లేనా పాల్గొన్న కుటుంబాలన్నిటిని ఆయన మీరు దీవించండి ఆయన పాల్గొనని వారిని కూడా నచ్చండి ఏమైనా రేపు క్షమించిన అయినా దీవించి ఆశీర్వదించండి అయ్యా మా పట్ల నచ్చండి అయ్యా ఎన్నో నేళ్ళు కార్యములు చేస్తూ ఉన్నా నచ్చండి అందుకే ఇంకే స్థితులు స్తోత్రాలు ఏమీ అమృతపరుడు అయినా మీకు నచ్చండి వేలాది స్థితులు స్తోత్రాలు ఏమని చెల్లించుకుంటున్నాను సరే నచ్చండి అయా లేకున్నా సువార్త కోసం ఆయన పిలుచున్నాయన మీ దాసులు అయినా మీరు తోడుగా ఉండండి సహాయం చేయండి అయ్యా ఎవరు నచ్చండి ఎంతో ప్రయాస్తో వారికి నచ్చండి నాయన ధైర్యం నచ్చండి మీరు కలిగి చేయండి నాయన ఎన్ని శున్నప్పుడు వాళ్ళ మనో నేత్రాలను అయినా బోబరులైనా నీవు సత్యమైన దేవుడు అని ఆయన తెలుసుకున్న వారికి నచ్చండి అయ్యా వారి హృదయాలను అయినా మీరు తాకండి ప్రయాణం పట్టు నుంచి తోడుగా ఉండి సహాయం చేయండి ఆయన ఆయన తిరిగి నాయన వారి గ్రహాలు వచ్చి మళ్ళీ నాయన ఈ సువార్తను అనేకులకు పంచడానికి నాయన వారి పట్టుని తోడుగుండి నడిపించిన ప్రార్థిస్తున్నా ఆయన ఏ రీతిగా నాయన ఈ ప్రార్థనా విశ్వాసాన్ని నాయన వారి జీవితంలో నా వరకు నాయన నీ ఇలాగినప్పుడు సిద్ధపాటు కలిగిన తండ్రి ఉండటానికి నాయన కృప చూపి సహాయం చేయండి జన కలసంలో ప్రతి గడ్డ ప్రతి ఒక్కరిని కూడానైనా దీవించి ఆశీర్వించండి ఎవరెవరు ఏ వ్యాధి బాధల్లో ఉన్నారు నచ్చండి అయినా ఒక అందరి నేనైతే నా ప్రభుగా నిజంగా నచ్చండి చేసిన మేళ్లు కారుని బట్టినక్కండి ఏ నీ ఏ విషయంలో కూడా అయినా ఆరోగ్యం ఎందు కలిగేందును మరి నచ్చండి వ్యాధి బాధలెందును కూడా నాయన శ్రమ లేని కూడా నాయన విడుగునా నిర్ణయానికి నాను నేను నా తండ్రి నీ నాముని బట్టి ఆయన ఒక నిర్ణయం తీసుకుని విన్నాను మీ నాములకు మహిమ తెచ్చుకునేలాగున్నా ప్రేబా ఈ కృప నాకు చూపండి నా తండ్రి నాయన ఈ నేను పెట్టుతానేమో నాయన నేను ఆయన దూరపరిచిన ప్రేబా నీ కొరకు జీవించే కృపను బాగా ఉన్నాయో నేను నాకు అనుగ్రహించిన ప్రేబా నా జీవకాల ఆయన చెప్పబడిన వాక్యాన్ని నాయన మీరు దీవించి ఆశీర్వదించండి అయ్యే గారిని మీరు జీవించి ఆశీర్వదించండి ఇంకా నాయన అనేక సత్యాలను ఆయన మాకు నాకు అండి తెలుసుకుంటానికి ఆ పనులకు జ్ఞానాన్ని నాకు అండి మాకు అనుగ్రహించమని ఆయన నాయన నాయన నేనైతే నా ప్రభ నాయన ఎందుకు పనికిరానటువంటి వాడిని ఆయన నీ గుడ్డగా నాయన నీ ప్రభా విజయదేవుడు నేను నాయన నా మనోనేత్రాలు తీర్చినయన నీ సుత్తిగా నీ బిడ్డగానే ఆయన నన్ను చేస్తున్నాను ఈ కొందరు స్తోత్రాలు చెల్లించుకుంటుంది నిన్నున్న సమయాన్ని తండ్రిని చేతిని అప్పగించుకోండి నజరేడైనసే పరిశుద్ధనాములు ప్రార్థన చేసుకుంటున్నాడు ఆలోచనట్టు అవునన్నా